స్తోత్రం స్తోత్రం స్తోత్రంలు ప్రభ మహాగనుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా శక్తి కలిగిన తండ్రి బలమైన దేవ మహా కృపలను బట్టి ప్రభ మమ్మల్ని సాయంత్రస్ కాల సెమె రీతిగా కూడుకొని తక్కువ ప్రభ మీరు కొరకు వంద నాలుగు వంద నాలుగు వంద చూచువాడవు అన్నిటినీ వినువాడవు ప్రభ నువ్వు మాట్లాడే దేవుడవు జీవాధిపతివి ఏసయా నువ్వు జీవమిచ్చిన దేవుడవు నీకే వంద స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఈ సాయంత్ర సమయం ముందు ప్రభాన ఈ మినిస్ట్రీలో ప్రభ మరి ఈ స్కైప్ లో తండ్రి ప్రభ చేర ఇరున్న ప్రతి ఒక్క బుడ్డని మీరు చేర్పించండి రానైన బ్రదలందరినీ ప్రభ మీరు సమకూర్చండి ప్రభాన తండ్రి ఈ మహిమ గల కార్యంలో నా తండ్రి ప్రభ ప్రతి ఒక్కరిని ప్రభ ప్రత్యేక రీతిగా దర్శించండి పాటల ద్వారా ఆరాధన ద్వారా నా తండ్రి ద్వారా ప్రభ మీరే మహిమ పొందండి మీకు కృపాతిశయంని బట్టి మీకు కృపా బాహుళ్యంని బట్టి మీకు నిండార వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ఏసంత సమయం అందున తండ్రి ప్రభ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు ప్రభ మా అక్కర్ల అవసరం ఎరిగిన దేవుడవు ప్రభ మా కష్టంలోన్నిటి తెలిసిన దేవుడు ప్రభ బలమైన వాకు చేత నీకు బలమైన శక్తి చేత ప్రభను అతని మమ్మల్ని ఆదరించమని ప్రభ ప్రతి ఒక్కరికి నీ ఆహారమును విస్తారంగా పంచిపెట్టమని ప్రతి ఒక్కరు ప్రభ వాక్యం పదలపరుచుకున్నటకు నీ కృపలో జ్ఞాపకం చేసుకోనమని ప్రభ మాలోని బలహీనతలు ప్రభ మా అసమర్థత అతని మాలోని అయోగ్యతలు కొట్టివేసి నీ సన్నిధికి ప్రభ పవిత్రంగా సంపూర్ణంగా నేను సిద్ధపాటితో ప్రభావం మేము వచ్చటకు కృపను గ్రహించమని నా తండ్రి ప్రభ ప్రతి ప్రార్థనకు చెవి ఎక్కే దేవుడో నా తండ్రి ప్రవచనాల ద్వారా దర్శనముల ద్వారా మాట్లాడే దేవుడో నా తండ్రి నువ్వు నా తండ్రి ప్రతి ఒక్క కార్యంలో మహిమ పొందమని సమస్త మహిమ గంత ప్రభావములు మీకు చెల్లిస్తూ ఏ సుశక్తి గిరినామంలో ప్రార్థించి పెడుకుంటున్నా తండ్రి దీపా సిస్టర్ మీరు పాట పాడతారా సిస్టర్ ప్రభు మేరీ దర్శన తి ప్రభు ఓ ఆజా ప్రభు మేరీ చంద సూర తరే తుసే స్వర్గం గాతే చంద సూర తరేవీ తేరీ హే స్వర్గం గాతేర్గం గాతే హే స్వర్గం గా గమ పగరి సాగా సాగా పదని సమద మాదా గపా రే నిసరి గమపదని సా మాదా గపా రే నిధసురచీ తేరీ సర్గం గా తే సరే ఆశా ప్రభు మేరీ దర్శనూ తు ప్రభుత్ ప్రభు మేరీ దర్శన తుీ మారి ప్రభు ఓ ప్రభు మేరీ కోసరా జీవన సంగీత సజా సహారానా జీవన్ సంగీత సజా జీవన్ సంగీత సజా జీవన్ంగీత సజా గమ ప మగరి సాగా సాగా పదర్మగ మద ని సమదా రే నిస సహారా రేనా జీవన్ సంగీత సజా సహారానా జీవన్ సంగీత సజా జీవన్ సంగీత సజా ఆజా ప్రభు మేరీ దర్శనూ తు హాలి ప్రభు ఓ ఆజా ప్రభు మేరీ అదలియ ప్రైజ్ ప్రభు సిస్టర్ైజ్బార్ దీపా సిస్టర్ సుజాత సిస్టర్ మీరు వాక్యం షేర్ చేస్తారు హలో సుధా మధుర కిరణాలరుణోదయం కరుణామయ నిణోదయం సుధా కిరణా అరుణోదయం కరుణామినీ శరణ తరుణోదయం శర మరృదయా విను నైనా మరణాల చరసాల మరుగైనా తేర మరుగు హృదయాలు వినుగైనా మరణాల తోంది పాడి పంటల పశువుల సాలన ఊయల చేసింది సుధామధుర కిరణాలరుణోదయం శరుణామయుని శరణు తరుణోదయం దివి రాజుగా గురికి దిగినాడని రవి రాజు గైల ను లాడమనీ దివి రాజుగాడనే రవి రాజు గైల నుడ నవ లో గూ విచాడని పవనాలు తెచ్చాడని నవ పిలిచాడని పరలోక భవనాలు తెరిచాడని ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది పాడే పాటల పశువుల శాలను ఊయల చేసింది ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది పాడే పాటల పసుల శాలను ఊయల చేసింది నిరుపావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ నిరు పావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ సుధా మధుర కిరణ అరుణోదయం కరుణామై ని శరణం తరుణోదయం సుధా మధుర కిరణోదయం తరుణామయని శరణు తరుణోదయం లోకాల లో పాప శోకాలలో ఏకా్రతకు అవివేకులు లో పాప శోకాలలో ఏకాలా వ్రతవేకుడు క్షమ హృదయ సహనాను సహ పాలుగా ప్రేమానురాగాను స్థిరాస్తిగా క్షమ హృదయ సహనాను సహ పాలుగా ప్రేమానురాగ నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడాే నిత్యసుకాల జీవ జలాల పిన్నియా ప్రభువే నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా జీవ జలాల పిన్నినియా ప్రభువే ఆ జన్మ మే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము ఆ జన్మే మర్మము ఆ బంధ అనుబంధము సుధా మధుర కిరణాలోదయమయని శరణరుణోదయం సుధా మధుర కిరణాలరుణోదయం కరుణామయ ని శరను తరుణోదయం తెర మరుగురు నయాలు వెనుగై నవి మరణాల చరసాల మరుగైనది తెర మరుగురు నయాలు వెనుగై నవీ మరణాల చరసాల మరుగైనది వాక్యం ఒకసారి చూసుకుందామండి అందరం కళ్ళు మూసుకుంటే ఒక సెకండ్ ఒక సెకండ్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహాఘనుడా రూపాసం సంపూర్ణుడా సర్వోన్నతమైన ఏసయ్య పరిశుద్ధ వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా మధ్యన దిగిరండి ప్రభ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి ప్రభా అతని ఈ సమయంను మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభాన్ అతని ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసన్ యొక్క మమ్మల్ని కూడా మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభాన్ అతని ఈ వాక్యం పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ రోమా పత్రిక రాసుకునే వాళ్ళతో రాసుకోవచ్చు లేదంటే మీరు వినండి రోమా పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు రోమా పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు ఆ మనుష్యుడు ధన్యుడు అని దావీద్ కూడా చెప్తున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దావీద్ రెఫరెన్స్ చూస్తూ పౌలు భక్తుడు రోమీలకు చెప్తున్నటువంటి ఒక రెఫరెన్స్ ఇస్తున్నాడు అక్కడ ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దామీదు కూడా చెప్తున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు రెండవ భాగం తన పాపమునకు ప్రాశ్చిత్వం నొందినవాడు ధన్యుడు ఎనిమిదో వచనం ప్రభువు నిర్దోషి అని ఎంచబడిన ధన్యుడు ఇక్కడ మనకు మూడు రకాల ధన్యతలు దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడే ధన్యుడు మనకు మనము నీతిమంత్రం చెప్పుకుంటే మనం ధన్యులం కాదు దేవుడు చెప్పాలట ఎవరిని నీతి మంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు అలాగే తన అతిక్రమములకు అంటే తను చేసిన తప్పిదములకు పాపములకు పరిహారము పరిహారం నొందినవాడు పరిహారం అంటే కాంపెన్సేషన్ అంటాం దాని ప్రైజ్ అనమాట మనకు వచ్చిన పరిహారం నొందినవాడు ధన్యుడు కొన్నిసార్లు మనం శిక్ష పడుతుంది శిక్ష అనుభవిస్తాం తగిన శాస్త్రి జరిగిందని అందరూ అంటుంటారు అయితే మనం ఆ మాట అనం ఏమంట మనము పరిహారం తప్పు చేసినాము దానికి తగిన ప్రతిఫలం దిచ్చిండి దేవుడు కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఆ ప్రతిఫలంకే మనము సరెండర్ అవుతున్నాం అనమాట కాబట్టి మనం ధన్యులం ఇంకొకటి ఆయన చేత నిర్దోషి దేవుడు నేను నీతిమంతుడు దేవుడే నేను నిర్దోషి అనాలి మనల్ని మనము సెల్ఫ్ సాక్ష్యం కాదు జస్టిఫై చేసుకుంటున్నాం అనమాట అంటే మనల్ని మనము సమర్థించుకోవటం కాదు అది దేవుడు చెప్పాలట ఏంటది నీతిమంతుడివి ఎవరిని నీతిమంతుడిగా ఎంచిన వాడే ధన్యుడు ఇది దావిడు తన కీర్తనల గ్రంథంలో చెప్తున్నాడు అలాగే క్రమ అతిక్రమంలకు చేసిన ప్రతి ప్రతి ఆజ్ఞను అతిక్రమించిన వాట అతిక్రమం అంటే క్రమము తప్పిన వాటికి మనము క్రమ పద్ధతిలో జీవించాలి ఎప్పుడైతే క్రమము తప్పుతామో దాన్ని మనం అక్రమము అంటాం ఈ అక్రమము నాకు ప్రాశ్చితం అంటే తగిన కాంపన్సేషన్ జరిగింది దానికి ఆ ప్రాయశ్చితను ఒప్పుకున్నవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు దోషి అంటే తప్పు చేసిన దేవుడు చెప్పాలట వీడు దోషి కాదు నిర్దోషి అని దేవుడు చెప్పాలి మనం చెప్పుకోవటం కాదట నిర్దోషి అని ధన్యుడు ఈ వాక్యం వింటుంటే మనకు ఈ ధన్యత ఏంటి దేవుడు చెప్తున్నాడు వాడు ధన్యుడు వీడి ధన్యుడు నీతిమంతుడు ధన్యుడు అతిక్రమంలకు పరిహారం అందిన వాడు ధన్యుడు అసలు ధన్యుడు ధన్యత అంటే ఏంటి చాలాసార్లు మనము ఈ మాట మీద కొంచెము క్లారిటీ ఉన్నదనమాట మనకి మనమే చెప్పుకుంటాం దేవుడిని దేవుడు కాగల జనులు ధన్యులు యహోవా తమ దేవుడు కాగల జనులు ధన్యులు అంట అసలు ధన్యత అంటే ఏంటి ధన్యులు అంటే ఏంటి అంటే ధన్యులు అనేది ధన్యత అనేది ఒక గ్రీక్ పదం తీసుకొచ్చినారనమాట అంటే సంతోషంగా ఉండుట సంతోషంగా ఉండుట ధన్యత అంటే సంతోషంగా ఉండుట లేదా మనసులో ఆనందం ఉండడం అని కాదు ఆనంద స్థితి లేదా దీవించబడిన స్థితి దేవుని సన్నిధిలో శాశ్వత ఆనందానికి దారి తీసే స్థితి ఆయన సన్నిధిలోనికి శాశ్వతమైన ఆనందంగా ఆనందంతో వెళ్ళున్న స్థితిని మనము ధన్యత అంటాం అంతేకాని ఈలోకీతిగా ఆశీర్వాదాలతోటి ధన్యత కాదు అంటే మనం ఎక్కువసార్లు ఆ మాటకే అన్వయించుకుంటాం ధన్యత అంటే ఓకే హీస్ బ్లెస్సెడ్ హీస్ బ్లెస్సెడ్ అంటాం ధన్యత అంటే అది కాదు దేవుని చేత నిర్దోష దేవుడి చేత నీతిమంతుడవు అని అనిపించుకోవాలన్నా లేదా అతిక్రమలకు పరిహారం పొందాలన్నా పొందినా కూడా అది ఏంటంట దేవుని యొక్క శాశ్వత ఆనందానికి దారి తీసే ఆ యొక్క స్థితిని మనము ధన్యత అంటాం కాబట్టి ఈ ధన్యత మనం ఆల్రెడీ మనకు తెలుసు దేవుడు కొండ మీద యేసు ప్రభువు శిష్యులకు కొండ మీద ప్రసంగం అంటాం ధన్యతల ప్రసంగం అంటాం అది ఎక్కువ శాతం చాలా మంది చాలా సార్లు అందులో సగం తెలుస్తున్నాయి సగం అర్థమవుతున్నాయి సగం మర్చిపోతుంటాము కాకపోతే మనం ఈ ధన్యత అనే మాటను గమనిస్తే అప్పుడు ఆ ధన్యులు ఎవరు ఎందుకు దేవుడు వారిని ధన్యులు అంటున్నాడు అని మనము కొంచెం సేపు ధ్యానించుకోవచ్చు ధన్యత అంటే ఆనందకర పైన స్థితి లేదా శాశ్వత ఆనందానికి దారి తీసే ఆ స్థితి అనమాట రీచింగ్ ద హెవెన్ రీచింగ్ ద జెరుసలేమ్ పరమ ఎరుసలేముకు కానా పరమ కానా అనుకు ప్రభు సన్నిధికి అంటాం ఆ ప్రపంచానికి వెళుతున్న దారిని మనము ధన్యత అంటాం అది అందరికీ ఇవ్వబడలేదు అని వాక్యం చెప్తుంది అందరూ రక్షించబడుతున్నారు మారు మనసు పొందుతున్నారు కానీ అంతము వరకు ఆ రక్షణను కాపాడుకొనట లేదు ఎందుకంటే ఏసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసులను కనుగొనడం చాలా కష్టమని మనం నిన్న చూసిన వాక్యం విశ్వాసిని కనుగొనునా అని ఈ మధ్య కాలంలో మనం రెండు మూడు సార్లు ధ్యానించిన మాట అంటే ఏంటి జనాలంతా విశ్వాసమును కోల్పోయి కొన్ని బలహీన క్షణాలకు విశ్వాసంను కోల్పోయి సాతాన్కు తమ మనస్సుని జీవితాలని అప్పచెప్పేస్తూ స్లోగా రక్షణలో జారిపోతున్నారు చిన్న సమస్య వచ్చినా చిన్న కష్టం వచ్చినా చిన్న బాధ వచ్చినా చిన్న రోగం వచ్చినా దేవుడు ఎక్కడా అని ప్రశ్నించే స్థితిలోకి జారిపోతున్నాం మనం అంటే ధన్యత స్థితిలో నుంచి మనము వెను తిరుగుతున్నామని అర్థం కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఈ ధన్యతల గురించి అని అన్నప్పుడు మనకు ఈ రోమా పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో చూస్తున్నాం కదా నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో ఇప్పుడు కీర్తనల గ్రంథం మొదటి చాప్టర్ సామ్స్ వన్ కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము రెండవ వచ్చినం ఆ దేవుని యొక్క ఆనంద స్థితికి ఆనంద పూర్వములకు ఆనంద స్థితిలోకి చేరుకోవాలి అంటే ఆ యొక్క ఆనంద స్థితి శాశ్వత ఆనందం ఇటర్నల్ హ్యాపీనెస్ ఇటర్నల్ జాయ్ అంటాం ఆ ఆనంద స్థితిలోకి మనం చేరాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఏంటంటే చూడండి కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం కీర్తనలు మొదటి అధ్యాయం రెండవ వచనము అదేవిధంగా రెండవ అధ్యాయము పన్నెండవ వచనం మొదటి అధ్యాయం రెండవ వచనం ఏం చెప్తుంది యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచు దివారాసం దానిని ధ్యానించువాడు ధన్యుడు దివారాసం దానిని ధ్యానించువాడు ధన్యుడు Continuously enjoying in the scriptures. Permanent gan maata adhanya tira vali yantte dharma shasun and anand in chali. A vakiya chadvetta ppidu visugu viramaam layekunnda chadavali. Santoshanga manakpoorva kangga chadavali. Yedu kastra tharanga mokkubadika iroj aijadar jayal chadavali ka avattis sauthunna. Ani condition to chadavaddu. Yildu kande antilu nika anandam leedhu. Kastaman maata. నిద్రగా ఆచుకోను లేకుంటే పనులు ఆపుకోను ఏదో మొత్తానికి టైం చూసుకుంటూ టైం ప్రకారం చదవాలి కదా అని ఒక మొక్కుబడి చదువు అనమాట అది మొక్కుబడి చదువు కొంతమంది మన దగ్గర క్యాలెండర్ క్రిస్టియన్స్ అంటాం క్యాలెండర్ క్రిస్టియన్స్ అంటే ఆఫీస్కో బయటకో హాస్పిటల్కో ఎక్కడికో వెళ్తున్నప్పుడు ఇల్లు వదిలి బయటికి వెళ్తున్నప్పుడు టకటక్క క్యాలెండర్ మీద ఈ రోజు వాక్యం ఏంటి అని ఆ వాక్యం చూసుకొని వెళ్ళిపోతుంటారు ఇది చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటా హ్యాబిట్ అంటే ఆ వాక్యం ఈ రోజుకి క్యాలెండర్ వాక్యాలు అంటారు వెళ్ళు క్యాలెండర్ క్రిస్టియన్స్ అంటాం వెళ్ళండి కానీ అట్లా దేహోవా ధర్మశాస్త్రం నందు బీ హ్యాపీ బీ హ్యాపీ అండ్ బీ జాయ్ఫుల్ వైల్ రీడింగ్ చదివేటప్పుడు ఆనందం ఆనందం లేకుండా చదివితే మొక్కబడి చదువుకి నీకు వాక్యమార్థం కాదు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఏ కార్యము జరిగించడు ఆ దీవారాత్రంలో ధ్యానించాలట దాన్ని ధర్మశాస్త్రం ఆనందించు దివారా శబ్దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు పన్నెండవ వచనంలో రెండవ అధ్యాయము అక్కడే ఫస్ట్ పేజీలోనే పన్నెండవ వచనం ఏముంది అక్కడ వన్ ట్వెల్వ్ వచనం ఆయన కోపము త్వరగా నగులుకొను కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఏడలో ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నచించెదరు ఆయనను ఆశ్రయించువారు ఆయనను ఆశ్రయించువారు ధన్యులు ముందు ధర్మశాస్త్రంను ఆశ్రయించండి దానిలో ఆనందించండి దానిని దీవారాత్రులు ధ్యానించండి ఆ శాశ్వత ఆనందము మనకు అప్పుడు దొరుకుతుంది రెండవది ఆయనను ఆశ్రయించువారు ఎందుకంటే ఆయన చాలా తొందరగా కోపం వస్తుందట ఎందుకు ఆయన ఆశ్రయించకపోతే ధ్యానించకపోతే అందుకే ఆయన కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపం ఆయన కోపించును ఏ సుప్రభువుని హత్తుకొనటం ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన హత్తుకొనటం అప్పుడు మీరు త్రోవ తప్పి నశించరు నశించెదరు లేని ఎడలు ఆయన కోపిస్తే మనం త్రోవ తప్పుతమాట కాబట్టే ఆయనను ఆశ్రయించాలి ఆయనను ఆశ్రయించువారు ధన్యులు సో ధన్యతలో మనం ఏం చూస్తున్నాం ఇక్కడ నాలుగో పాయింట్ అనమాట ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు ధ్యానించుట తర్వాత ఆయన కుమారుని ముద్దు పెట్టుకుని ఆయనను ఆశ్రయించువారు ధన్యుడు కుమారుని ముద్దు పెట్టుకుని అంటే కుమారుడు అంటే మనకు తెలుసు అందుకు కేసు ప్రభు ఆయన కుమారుని ముద్దు పెట్టుకున్నది లేని నాకు కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదురు నశించకుండా ఉండాలంటే ఆయనను ఆశ్రయించుట ఆయన ఆశ్రయించు ధన్యులు అట్లాగే కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయం తీసుకుంటారా ముప్పై రెండు కీర్తనలు ముప్పై రెండు పన్నెండో వచ్చిన ముప్పై రెండు పన్నెండు పన్నెండు రెండు ముప్పై రెండు రెండు అతిక్రమములకు పరిహారం నొందినవాడు పాపమునకు ప్రాశ్చితం నొందినవాడు ధన్యుడు ఇది పాత నిబంధనలు ఇందాక మనం చూసుకున్న రోమపత్రిక కొత్త నిబంధనలు సేమ్ ఒకటే వాక్యం తన అతిక్రమంలకు పరిహారం అందినవాడు తప్పులు చేసినాము దేనికి దేవుడు శిక్షించిండు ఆ శిక్షకు మనం లోబడ్డాం మనం తప్పు చేసినము తప్పి చేసినందుకు శిక్షించబడ్డాము ఆ శిక్షను మనము ఒప్పుకున్నాం దేవుడాన్ని మనం శిక్షించినాం ఇది ఇది సమ ఇది సారీ కరెక్టే నేను తగిన వాడనే శిక్షకు తగిన వాడనే ఎందుకంటే నేను తప్పు చేసిన తన పాపమునకు ప్రాశ్చితం నొందిన వాడు ధన్యుడు ధన్యుడు అద అట్లాగే రెండవ వచనం కంటిన్యూషన్ ముప్పై రెండవ అధ్యాయంలో మొదటి వచనం ఏంటి అతిక్రమములకు పరిహారం రిపీట్ అయింది మనకు చెప్తున్నాం కదా రోమ పత్రిక నుంచి మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది అతిక్రమములకు పాపములకు ప్రాశ్చితం నొందిన వాడు సెకండ్ వచనం ఏంటి ఎహోవ చేత నిర్దోషి రోమా పత్రికలు ఏం చెప్పిండో పాత నిబంధనలు కూడా అదే చెప్తున్నాడు ఎహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఇది దావిది చెప్తున్నమాట అక్కడ రెఫరెన్స్ ఇచ్చేటవాడు ఎహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్ముడు ధన్యుడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఆత్మలో కపటం లేనివాడు ఆత్మలో అంటే మన సెల్ఫ్ క్యారెక్టర్ అంటాం మన ఆత్మలో అంటే పరిశుద్ధాత్మలో కాదు మన క్యారెక్టర్లో కపటం లేకుండా జీవించటం కప్పటం లేకుండా అంటే వితౌట్ హిపోక్రసీ దేవుడు నమ్మిన అని చెప్పి దేవుడికి నటన హిపోక్రసీ అంటే నటన ఆ నటన లేనివాడనమాట ఆత్మలో నటించకూడదంట పరిశుధాత్మ పొందినట్టు క్రైస్తవుడు చాలా పరిశుద్ధంగా ఉంటున్నట్టు నీతి మంతుడు అన్నట్టు అంటే ఇప్పుడు నా నేను కూడా ప్రశ్నించుకోతి మంతుడాలని నేనే అన్నట్టు నేను అందరికంటే నీతి మంతురాల్ని నాలో ఏ దోషం లేదు మచ్చ డాగు పాపం లేదు అని గొప్పగా చెప్పుకుంటున్నట్టు ఇది నటించటం ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో ఏదో సందర్భంలో చిన్న తప్పైనా చేస్తూ ఉంటాడు కానీ ఇదేవడంటు ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు ధన్యత అంటే ఆనందం పరమానందం లేదా శాశ్వత ఆనందంలోనికి వెళ్ళే స్థితి అనమాట అది ఎప్పుడు వస్తుంది మనకి పరలోకానికి వెళ్ళినప్పుడే ఆ శాశ్వత ఆనంద స్థితిలోనికి మనం రావాలి ఆ ధన్యత మనకు రావాలి అంటే చాలా మెట్లు మనం ఎక్కాలి చాలా మెట్లు దివారాత్రులు ధ్యానించటం తర్వాత ఆయన మాటకు లోబడి ఉండటం దేవుని చేత నీతి మంతుడబడటం దేవుడిని ఆశ్రయించటం తర్వాత అతిక్రమంలకు పరిహారం నొందటం ప్రాయశ్చిత్తం జరగాలి పాపాలకి అప్పుడే యహోవా చేత మనం నిర్దోహి వీటి కాదు తీర్పు దినమున నువ్వు దోషివి కాదు అని దేవుడు డిక్లేర్ చేయాలంట చాలా మంది నేను నీతిమంతుండండి తప్పు చేయను మళ్ళీ ఏ దోషం లేదు నేను చాలా ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా ఉంటాను యథార్థవాదిని నేను అని చెప్పుకుంటాను మనం చెప్పుకోవటం కాదట అది దేవుడు చెప్పాలి సర్టిఫికేట్ ఎవరి చేతిలో ఉంది దేవుడి చేతిలో ఆయన సర్టిఫికేట్ సంతకం చేసి దట్ ఈ పర్సన్ నిర్దోషి అని చెప్పాలి అది చాలా కష్టం దేవుని చేత నిర్దోషి నీతి మంతుడని ఆయన దగ్గర నుంచి మనం చెప్పించుకోవాలి కాబట్టే ఈ దినమున మనము ధ్యానించేటప్పుడు దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడుతున్నా కూడా అన్ని సార్లు కూడా అన్ని సార్లు కూడా మనము దేవుని ఈ సర్టిఫికేట్ పొందుతూనే ఉండాలట అదే ముప్పై అధ్యాయము ఆ అదే ముప్పై అధ్యాయంలో మనము ఇంకొక మాట చూసాం తమకు దేవుడు కాగల జనులు తమకు దేవుడు కాగల జనులు ధన్యులు తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఎందుకంటున్నాడు ఆ మాట అంటే అందరూ మాకు దేవుడున్నాడు దేవుడున్నాడు చెప్తారు కానీ నిజానికి నీవు ఆయన దైవత్వమును ఒప్పుకుంటున్నావా ఆయన దైవత్వంను ఒప్పుకుంటున్నావా ఎందుకంటే దైవము దేవుడు అని చెప్పినప్పుడు మనము ఆయన యొక్క మహిమలో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడుతున్నామా ఆయన దైవత్వం నొప్పుకోవడం అంటే ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నామా చూడండి ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ వచనం అదే పేజ్లో ముప్పై మూడు వచనం యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యుడు ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకుని జనులు ధన్యులు అందరు కాదట ధన్యులు నేను మంచివాడి ప్రతి కుటుంబంలో ప్రతి కులంలో ప్రతి మతంలో అందరూ ఏమనుకుంటారు ఐఎమ్ గుడ్ ఐఎమ్ గుడ్ వాళ్ళకు వాళ్ళు సర్టిఫై చేసుకుంటుంట నేను చాలా మంచివాడి తప్పులు చేయండి ఏ తప్పు చేసినా వెంటనే క్షమాపణ ఆడుతూ దేవుణ్ణి అంత నిక్కచ్చిగా నేను మాట మీద నిలబడే తత్వం రోషం గల మావి అని అంటుంటారు కానీ మనం అనుకున్నది సరిపోదు అని దేవుడి వాక్యం చేసి సెలభిస్తుంది యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఎందుకంటే ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకుని జనులు తనకు స్వాస్థ్యంగా మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడి వాక్యం అంటము కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము బిడ్డలు ఆయన ఇచ్చి బహుమానం ఇక్కడ మనం బహుమానం గురించి మాట్లాడట్లే స్వాస్థ్యం గురించి మాట్లాడుతున్నాం తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ఎవరు ఏర్పరచుకున్నారంటే దేవుడే వీఆర్ ద చూజన్ పీపుల్ మనము ఏర్పరచబడిన జనాంగం పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే ఈ కొందరినే దేవుడు ధన్యులు అంటున్నాడు అందరినీ కాదు ఈ కొందరినే దేవుడు ధన్యులు అంటున్నాడు తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఎందుకంటే తమకు స్వాస్థ్యంగా ఆయన ఏర్పరచుకున్నారు ఆయన ఏర్పరుచుకున్నాడు ఇంత ధన్యతలు కలిగిన మనము కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం అందుకనే దేవుడు కొండ మీద ప్రసంగంలో కొన్ని ధన్యతల గురించి మాట్లాడుతున్నాడు చాలా చాలా క్లారిటీతో అక్కడ ఆయన మాట్లాడేటప్పుడు ఎంత నిక్కచ్చుగా ఉంటాయంటే ఆయన ఆజ్ఞలు ఎంత నిక్కచ్చుగా ఉంటాయంటే మనం చూస్తాం మనకు తెలిసిందే తోమ అంటాడు ఒక మాట ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తోమా ఒక మాట అంటాడు ఏమది మీరందరూ ఆయనను చూసింటూ నమ్మిండ్రు నేను ఇంకా ఆయన చూడలేదు కదా ఆయన గాయంలో వేలిపెట్టి చూసినాకనే నేను నమ్ముతా ప్రభు లేచాడని నేను నమ్మను అంటాడు అవిశ్వాసి అయిన తోమ మనకు అది మొదటి ఆ ఎక్కడుందామాట యోహాన్సు వార్త వ్యూహానుసు వార్త ఇరవై ఇరవై తొమ్మిదవ వచనం యోహానుసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై వచనం ఇరవైవ అధ్యాయము ఇరవై వచనం ఇరవై అధ్యాయము ఇరవై వచనం చూడండి అక్కడ ఏమంటున్నాడు తోమ నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధాన్యులు ఏ సందర్భం అది నేను నీ గాయంలో వేలు పెట్టి ఇరవై ఆరవ వచనం నుంచి ఇరవై ఆరవ వచనము రెండవ నుంచి చూస్తే నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుమని అందుకుతో మాతో నా ప్రభువ నా దేవ అని నీవు నన్ను చూచి నమ్మితేవి చూడక నమ్మిన వారు ధన్యుడు ఇది చాలా కష్టం ఎందుకంటే మనం పాత నిబంధనలు మోష నడిపించిన ఇస్రాయేలీల జనాంగం గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా సార్లు కొన్ని డౌట్స్ వస్తుంటాయి అన్ని ఆశ్చర్యకార్యలు అన్ని అద్భుత కార్యలు చేసింది ఆయన అన్ని ఏళ్ళు అరణ్య మార్గంలో ఎడారి మార్గంలో వాళ్ళు వెళ్తున్నా కూడా బట్టలు పాత గెలలేదు చెప్పులు బట్టలు చిరగలేదు చెప్పులు పాత అంటే వాళ్ళు వేసుకున్న జతల బట్టలు అట్లానే ఉన్నాయంట మురికి పట్టకుండా అంత పరిశుద్ధంగా నీట్గా క్లీన్గా హైజీనిక్ గా దేవుడు వాళ్ళని నడిపించిండు మళ్ళీ వాళ్ళు తిరిగింది ఎక్కడ అంటే అడవి ప్రాంతంలో ఇంట్లో కాదు మనం ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్తా కూడా చెమటలు పడతాం మన బట్టలు మార్చకపోతే రోజు మార్చుకోవాలి రోజు స్నానం చేయాలి కానీ వాళ్ళు అన్ని ప్రయాణం చేసిన అన్ని ఏళ్ల ప్రయాణంలో బట్టలు చిరగలేదు చెప్పులు పాత గెలలేదు వాళ్ళు చూసిండు ఫరో ఎదుట దగ్గర దగ్గర పదకొండు దర్శనాలు చూసిండు పప్పలు రావడం ఈగలు రావడం గ్రాస్ హాపర్స్ అంటాం క్యాటర్ పిల్లర్స్ అంటాం ఇవన్నీ రావటము రక్తం ప్రథమ సంతానం చనిపోవటం ఎన్ని అద్భుతాలు చూసి దేవుడు ఇస్రాయేలీలను ముట్టలేదు కానీ ఐగుప్తీయులను ఫారో కుటుంబాన్ని మొట్టిండు ఇన్ని అద్భుతాలను చూసి కూడా ఎంత కఠినపరచుకున్నారు హృదయాన్ని అంటే దేవుడినే శంకించి వాళ్ళు మర్చిపోయి చేసిన మేళ్ళని చేసిన మేళ్ళన్నిటినీ మర్చిపోయిండ్రు అందుకే దేవుడు చూసి నమ్మిన వాడి కన్నా చూడక నమ్మిన వారు దాన్ని అందరూ చూసి నమ్మిండ్రు ప్రభు లేస్తాడని ముందే చెప్పిండు ఆయన చనిపోవాల్సి వస్తుందని తన ప్రాణంను శిలువలో అప్పగించవలసి వస్తుందని దాన్ని పెట్టుటకును తన దానిని తీసుకున్నటకును ఆయనకు అధికారం కలదు నేను ఇది కూడా ఒకసారి చెప్పిన ఈ మాట ప్రభువు చనిపోతున్నాడు చనిపోతాడని అందరు తెలుసు శిలువ యాగంలో ఎందుకంటే అన్ని గంటల శిల్వ ప్రయాణము కొండపైకి ఎక్కడము కాళ్లకు చెప్పులు లేకుండా ఆ ముళ్ళకి ఇయటంతో శరీరంలోని ప్రతి రక్తపు చుక్క కారిపోయింది నీరు మేవింది శరీరంలో అలాంటి స్థితిలో ఆయనను శిలవ వేసిండ్రు అంత శ్రమ నోర్చిన దేవుడు అందుకే ఆయన గెసమని తోటలో ప్రార్థన చేసేటప్పుడు చెమ్మట రక్తము బిందులుగా మారిందంట అంత వేదన అది చాలా గొప్ప కార్యమది అది అది మామూలుగా మనుషులకు సాధ్యం కాని పని ఆయన దైవమానముడు కాబట్టి ఆ కార్యం చేయగలిగిండు శరీరము రక్తమంతా పోయి పుండ్లు దెబ్బలు నొప్పి బాధ అన్ని తాళ్కున్నాడు అంటే అన్ని ఓర్చుకున్నాడు ఆ శిలువని మోసిండు అన్ని కిలోల సిలువ అది చెక్కతో చేసి ఉన్నది ఆ శిలువ పైగా మేకులతో చాలంతా గుచ్చిండ్రుపా అంత దెబ్బలు కురడా దెబ్బలు మాంసపు ముద్దగా మిగిలిండు అంత ఓర్చుకున్న దేవుడు శిల్వయాగం చేసిన తర్వాత బయటికి వస్తే తిరిగి లేచినప్పుడు తోమా ఏమనాలి ప్రభ్వా ఇది నువ్వే కదా అనాలి కానీ ఏమంటున్నాయినా అన్ని చూసి కూడా ఇదే అంటాం హృదయ కాఠిన్యము చాలాసార్లు మన మన ఇంట్లో దేవుడు ఎన్ని గొప్ప కారాలు చేస్తుంటాడు ఎన్ని ఆశ్చర్యకారాలు అంటే లెక్కింపలేమట ఒక పుస్తకం రాస్తూ పోతే సరిపోదట అన్ని కార్యాలు ప్రతి దినం పొద్దున్న నుంచి లేస్తే మనం రాత్రి పడుకునే తిరిగి తెల్లవారి మనం సజీవులుగా లేచే వరకు దేవుడు చేస్తున్న ప్రతి ఉపకారాన్ని మర్చిపోతుంటాం మనం దేవుడు ధన్యులని ఎట్లా అంటాడు ఎన్ని కార్యాలు చేస్తున్నారు దేవుడికి కృతజ్ఞతా భావం లేకపోతే దేవుడు మనల్ని చీకొడతాడు ఎందుకంటే కృతజ్ఞత లేని ప్రజలు వీళ్ళు నేను పిలిచినాను కానీ వీళ్ళ నేను ఏర్పరచుకొనలేను ఎందుకంటే చూసి నమ్మిన వాడి చూడక నమ్మిన వారు ధన్యుడు చూడకుండానే దేవుణ్ణి నమ్ముతున్నాం మనం మనం చూడలేదు ఆయనని మనం జస్ట్ వింటున్నాం గ్రంథంలో లిఖించబడిన ఆయన ఆశ్చర్య కార్యములను గమనిస్తున్నాం అది గ్రహించిన తర్వాత మనం ఒప్పుకుంటాం అవును ప్రభా నువ్వు గొప్పదేవుడవు అవునేసయ్యా నువ్వు వండర్స్ చేస్తున్నావు నువ్వు మిరాకుల్స్ మా జీవితాలలో చేస్తున్నావు నిన్ను చూడాలనుంది మేము ఇంతవరకు నేను చూడలేదు కానీ నీ వాక్యంలో మిమ్మల్ని చూస్తున్నాం ఎందుకంటే మహాదర్శనం అది ఎహెచ్కెల్కి దర్శనం ఆ దర్శనంలో ఆయన అగ్నిమయమై ఉన్నాడు నడినెత్తి నుంచి అరికాల వరకు అగ్ని స్వరూపడం ఆ మహిమను చూడలేకపోయినాం మనం మోసేను గమనిస్తే కొండ ఎక్కినప్పుడు నలభై రాత్రులు నలభై పగళ్ళు దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ప్రభావంతో వెలిగిపోయి కిందికి దిగొస్తుంటే మోసే ముఖం కూడా వెలిగిపోయిందట మోసే ముఖం కూడా వెలిగిపోయింది ఆ ప్రభావంని చూడలేకపోయినారంట క్రింద ఆహారోను ఆయన జనాలంత ఐగుప్తీల నుంచి ఎందుకంటే ఆ వెలుగును మనుషులు చూడజాలరు అందుకే దేవుడు ఉంటాడు దేవుడు ఉన్నాడు మహిమ స్వరూపి మానవ స్వరూపి ఎందుకంటే మనల్ని తన మహిమలో తన రూపంలో చేసుకున్నాడు కాబట్టి మనిషి ముఖం లాగే ఉంటుంది అనేది ఒకటి మనకు తెలుసు కానీ ఆ మహిమలో ఆయన మనం గుర్తించలేం ఎందుకంటే మతార్త మనం నాలుగు స్వార్తలు ఏం చూస్తాము దేవుడు చనిపోయి తిరిగి లేచినాక ఎంతమందికో కనిపించండు నలభై రోజులు కానీ వారు ఆయనను గుర్తించలేదు ఎందుకంటే మానవ రూపంలో ఉన్నప్పుడు గుర్తించగలిగిన వాళ్ళు ఆయన చనిపోయి తిరిగి లేచినాక మహిమ రూపంలో కనబడింది వాళ్ళకి అందుకే గుర్తించలేకపోయింది రబ్బీ నువ్వా అన్నాడు ఎందుకు మరి మా మరి ఎవరు గుర్తించలేకపోయింది ఆమె ఒక తోటమాలి అనుకుంటోంది ఆయన ప్రభు ఏమడి తిరిగిన మనిషి ప్రభు కార్యలు చేస్తుంటే ఆయన ఆశ్చర్యకారులని గమనించిన వ్యక్తులు అందుకే ఆ పరమానంద స్థితిలోనికి చేరాలంటే ప్రభువుని మనము కళ్ళార చూడాలి ఆ మహిమను నిజంగా చూడాలి అంటే దేవుడు మనల్ని నిర్దోషులంగా ఎంచాలి ప్రాశితం చేసుకొని ఆయనను ఆశ్రయించాలి ఆయన దీవారాధనలు ధ్యానించాలి ఆయననే మన దేవుడిగా మనం డిక్లేర్ చేసుకోవాలి ఆయన మనలని ఎంచుకోవాలి ఆయన మనలని ఎంచుకోవాలి అందుకే రెండవ కొరంతి రెండవ కొరంతి ఏడవ అధ్యాయము ఒకసారి చూద్దాం రెండవ కొరంతి ఏడవ అధ్యాయం కొరంతియన్స్ ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము పదవ వచనం కొరంతి ఏడవ అధ్యాయము పదవ వచనం రెండవ కొరంతి ఏడు పది చూద్దాం ఒకసారి ఏడవ అధ్యాయం పదవ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగ చేయను ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించును అయితే లోక సంబంధమైన దుఃఖము మరణం కలిగ చేయను దుఃఖము ప్రభ్వా నువ్వు శ్రమలు పడ్డావు ప్రభ్వా నువ్వు కష్టపడ్డావు శిల్వయాగం చేసినావు దైవ దుఃఖం కొన్నిసార్లు సినిమా చూస్తుంటారు ఒకప్పుడు మేము కూడా చూసినాం భుది సినిమా అందులో ఆయన సిల్వ తీసుకొని పోవటము సిల్వ మీద నుంచి పడిపోవటము కురేనేడైన సీమోను దాన్ని ఎత్తుకోవటము తర్వాత మగ్లిని మరియు దారించట స్త్రీలు అని ఏడుస్తున్నప్పుడు ఆయన కొంచెం నిలబడతాడు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ కొండల పైన గచ్చు ముళ్ళ పొదల నడుస్తూ అంత పైకి ఎత్తుకొని వెళ్తున్నప్పుడు ఆ సిల్వని ఏడుస్తుంటాం మనం నిజంగానే మనకు తెలియకుండా దుఃఖం వచ్చేస్తుంది తెలియకుండానే దుఃఖం వచ్చేస్తుంది అది ఈలోక రీతిగా అనమాట ఒక మనిషి శ్రమ పడుతున్నాడు ఆ శ్రమను చూసి దుఃఖించటం ఎవరింటికైనా వెళ్ళిపోతే చని చనిపోయిన వాళ్ళ ఇళ్ళలకు యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళ ఇళ్ళని దర్శించినప్పుడు ఆ బిడ్డలను చూస్తుంటే దుఃఖం అది ఈ లోక రీతి దుఃఖం కష్టాలు నష్టాలు వస్తున్నాయి భర్త భార్యను కొడుతుండు భార్య భర్తను కొడుతుండు తల్లిదండ్రులు పిల్లలని పిల్లలని తల్లిదండ్రులను కొడుతూ ఇది కాదు దుఃఖం ఈ దుఃఖంని కాదు దేవుడు వారు చెప్తున్నది దైవ చిత్తానుసారమైన దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖం ప్రభా నిజంగా నేనెంత పాపినంటే నా కొరకు నువ్వు ఆ శిల్వ యాగంని ఒప్పుకున్నావు నా కొరకు నా బదులుగా నువ్వు ఆ శిల్వలో ఉన్నావు నా పాపముల కొరకు నువ్వు ఆ యాగం చేసినావు నా రక్షణార్థమై నీ యొక్క ప్రాణం బలిగా అర్పించినావు ఎంత కష్టమైన పని అది మీకు అర్థం కావాలంటే చిన్న మాట చెప్తా ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు మీరు ఆ ఇల్లు ఒక సమయంలో వదిలేసి మీరు ఒక ఊరికి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ కనీసము పడుకోవడానికి నిల్వ నీడ కూడా లేని ప్రాంతంకి వెళ్ళి మీకు అప్పుడు ఏమనిపిస్తుంది ఎంత మంచి ఇల్లు నాకు నా ఇంట్లో కాల్ మీద కాలు వేసుకొని మంచా మీద టీవీ చూసుకుంటూ సోఫాలో కాలు వేసుకొని ఉయ్యాలు ఊగుతూ ఎంత రాజభోగం నా ఇంట్లో ఎంత వైభవం నా ఇంట్లో ఏంది నేను ఈ స్థితిలోకి ఇక్కడ రావటం ఏంటి ఈ దిక్కుమాల స్థితిలో ఈ ఇక్కడ ఈ పల్లెటూర్లలో వచ్చి ఎందుకు ఈ కంఫర్ట్స్ లేని ప్రాంతంలో నేను వస్తున్నాను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా నా ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదమ్మా చాలా మనము మన సొంత ఇల్లు వదిలేసి చుట్టాలు ఎవరింటికి వెళ్ళినా కూడా అదే ఫీలింగ్ వస్తుంది మీరు దేవుడు ఆ పరమ ఎరుషలేము ఆ బంగారు పట్టణంను వదిలి ఈ లోకానికి రావటం ఆ బంగారు వీధులలో ఆన స్తుతి మహిమ ఘనతల మధ్యన నివాసం ఉన్న దేవుడు కేరుబుల చెరువుబుల స్తుతి గానముల మధ్యన ఆసీనుడయ్యున్న దేవుడు ఆ స్థలమును విడిచి ఈ భూమి మీదికి రావాలి ఈ భూమి మీద ఒక యజ్ఞం ఒక యాగం ఇది జరిగిస్తేనే మనుషులకు విడుదల రక్షణ కార్యం జరుగుతుంది అక్కొందిన దెబ్బల చేత స్వస్థత దొరుకుతుంది విడుదల దొరుకుతుంది సాతాన్ చిదగ దొక్కాలి ఒక పర్పస్ దేవుడి భూమి మీద రావటానికి ఒక కారణం ఉంది ఒక కారణం ఇది ఆ మనము కన్యమర్యకు గ్యాబ్రియల్ దూత చెప్తున్నప్పుడు మనం వింటాం ఏంటిది నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోదు ఏంటంటే కనతల్లిగా ఆమె అవన్నీ చూస్తుంది అందుకే ముందే చెప్తున్నాడు దూత ఈ బిడ్డ కారణ జన్ముడు అలాంటి దేవుడు తన మహిమను వదిలేసి భూమి వచ్చినప్పుడు అలాంటి దేవుణ్ణి మనము హత్తుకొని లేకపోతున్నాము అలాంటి దేవుణ్ణి మనం దేవుడిగా అంగీకరించలేము అనే దైవత్వాన్ని చాలా సార్లు మర్చిపోతున్నాం చాలా సార్లు మర్చిపోతుంటాం కాబట్టి దేవుడు అంటున్నాడు ఏంటది నీ నీ అందు భయభక్తులు గారి వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నీవు దాచి ఉంచిన మేలు అది ఏంటి ఆ మేలు అంటే మనకు ఇచ్చినటువంటి ఆ పరమ ఎరుష అనే ఒక నిశ్చయత పరలోకము ఆ బంగారు వీధులు అనేది ఒక నిశ్చయిత మనకు దేవుడు ఇచ్చిండు కాబట్టి అది మనము దాని కొరకు మనం ఎదురు చూడాలి నువ్వు దాచియించిన మేలు ఎంతో గొప్పది నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు దేవుడు కాబట్టి ఈ కొండ మీద ప్రసంగంకి వచ్చేసరికి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనము ఒక సెకండ్ జ్ఞాపకం చేసుకుందాం మత వార్త ఐదవ వచ్చిన ఐదవ అధ్యాయం ఇవి అందరము ఎన్నో సార్లు ఎన్నో సార్లు విన్నది ఎన్నో సార్లు మట్టేసు వార్త ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం నింద మనకు ఈ ధన్యతల గురించి దేవుడు చెప్తున్నారు ఐదవ అధ్యాయంలో కొండ మీద సముద్రపు అద్దరి నున్న గెరాసైన వచ్చినప్పుడు అయన అక్కడ వారిని చూస్తున్నాడు అక్కడ కొన్ని కార్యాలు చేస్తున్నాడు తర్వాత చాలా మంది సముద్రం దగ్గర తిరుగుతూ ఉన్నారు చాలా మంది ఆ సముద్రం దగ్గర తిరుగుతూ ఉన్నారు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కొండ మీద ప్రసంగం అంటాం బానే శర్మన్ ఆన్ ద మౌంట్ సర్మన్ ఆన్ ద మౌంట్ కొండ మీద ఆ కొండ మీద ప్రసంగాన్ని మనము ఎన్నో అధ్యాయులుగా మార్చుకోవచ్చు కాదు అనేది మనకు అన్ని తెలిసినవే కాబట్టి ఒక పది పదిహేను నిమిషాల్లో ముగించుకుందాం ఆయన నోరు తెరచి ఇలాగ బోధించారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఆత్మ విషయమై దీనులు ఏంటి దీనత్వం కలగడం అంటే ఏంటి ధన్య జీవితంలో ధన్యులు అంటే ఎవరు అంటే మనం నేర్చుకున్నాం ఆయన యొక్క విషయాలను వివ విశదపరుస్తున్నప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నవారే ధన్యులు అని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడము ఎలా అనే విశేషమైన ఉపదేశం ఇక్కడ ఆయన ఇవ్వలేదు ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆత్మ విషయమై వారు ధన్యులు అది ఒక పెద్ద మర్మం అనమాట ఆత్మ దీనత్వం కలిగి ఉన్నావా ఆత్మ నీవు దీనత్వం కలిగ అంటే ఇది ఆధ్యాత్మిక ఆత్మ దీనత్వం అంటాం ఆత్మలో జీవించడం పవిత్రమైన ఆధ్యాత్మిక ఆదేశంని మనము దేవుని ధరించుకోవటం అనమాట ఆత్మ విషయమై నూతన అధ్యయనానికి జీవాన్ని దేవుడు పవిత్రాత్మను మనం పొందాలి పశ్చాత్తాపడి యేసు ప్రభువుని నమ్మకం నమ్మకంగా స్వీకరించిన వారికే ఆయన ఆత్మను ఇస్తాడు మనకందరికీ తెలుసు పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకం మనం ఎంత వరకు దేవుని ఆత్మను స్వాధీనంలో ఉంటామో క్రీస్తు ఉపదేశించిన రీతిలో అంత నడుచుకోగలుగుతాం దేవుని ఆత్మ లేకుండా ఆధ్యాత్మికంగా ఉండటం అసాధ్యం అందుకే ఈ ఆత్మ విషయంలో దీనంగా ఉండాలి ఆయన బలిష్టమైన పాదముల యొక్క దీన మనస్కులయుండు ప్రభువారు నువ్వు ఎంతసేపు బోధించినా నేను వినటానికి సిద్ధం నీ పరిశుధాత్మ నడిపింపునకు లోబడటానికి నేను సిద్ధం అని చెప్పగలగాలి ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు దీనులైన వారు ధన్యులు ఎందుకంటే మనము ఈ దీనత్వం లేకపోతే ఈ దీనత్వము లేకపోతే పరలోక రాజ్యమునకు చేరలేము పరలోక రాజ్యమునకు చేరలేము దేవుని పిల్లలుగా దేవుని పిల్లలుగా ఉండటం అంటే ఏసులో నిజ విశ్వాసంతో నిజమైన శిష్యులుగా ఉండటం ఆయన ఇక్కడ వివరిస్తున్నాడు ఏసులో నిజ విశ్వాసిగా ఉండటం దీనత్వంలో అంటే సంపూర్ణంగా సమర్పించుకోవటం మన మన ఈగో అంటాం మన అహంని పక్కన పెట్టేయటం ఆయన యొద్ దీన మనస్కుల ఉంటేనే మనకు పర్లోక రాజ్యం రెండవ వచనం దుఃఖపడవారు ధన్యులు ఇది ఈలోక రీతి దుఃఖం కాదు దుఃఖపడవారు ధన్యులంటే ఈలోక రీతి దుఃఖము కాదు ఏంటా ఆ దుఃఖము ఆయనను ఆయన పిలిచిన కొద్ది మంది శిష్యులే కాక చాలా మంది ఇతరులు కూడా అక్కడ కొండ దగ్గర వచ్చినారు కాబట్టి ఏసు ప్రసంగం అందరూ విన్నారు అర్థమవుతుంది ఈ మాటలో ఈ మాటలో ముఖ్యంగా ప్రసంగము ఆకలు చెప్పిన మాట వీరికి కూడా వర్తిస్తుంది ఏంటది దుఃఖపడవారు ధనియులు ఆధ్యాత్మికమైన దుఃఖం మనుషులు నశించిపోతుంటే నీకు దుఃఖం రావాలి నీ కుటుంబంలో రక్షణ కొంతమంది తప్పించుకుంటున్నారంటే దుఃఖపడాలి ఆత్మ దీనులుగా ఉండాలి దుఃఖం ఆధ్యాత్మిక దుఃఖంతో మనము చాలా వారి చాలా మంది కోసం విజ్ఞాపనలు చేయాలి ఇట్లా గ్రూప్ లో ప్రార్థన ఒకరి కోసమే కానీ మన పర్సనల్ ప్రేయర్స్లో ఎంతో మంది కోసం తిరిగి మళ్ళీ మనం ప్రార్థన చేస్తున్నాం దుఃఖపడవారు ధనిలో ఎందుకంటే వీరు ఓదార్తపడుతూ వీరి ప్రార్థనలు వీరి దుఃఖంని దేవుడు చూస్తున్నాడు వారికి అన్నిటినీ తుడుస్తున్నాడు దేవుడు ప్రతి బాష్ప బిందువులను తుడిచి దినం వస్తుంది ఆత్మీయ రీతిలో దుఃఖపడడం అనమాట దుఃఖపడవారు చాలా మనకు కుటుంబం నుంచే దుఃఖం ఇంట్లో మమ్మీ డాడీలు రక్షణ పొందితే బిడ్డలు రక్షించబడరు బిడ్డలు రక్షణలో ఉంటే తల్లిదండ్రులు రక్షణలో ఉండరు భార్య లేకపోతే బర్త తప్పిపోతుంటాడు కుటుంబీకులు తప్పిపోతుంటారు అన్నదమ్ములు కంప్లీట్ కుటుంబం రక్షణలోకి రావాలి అని ఎంతో వేదన ఎంతో బాధ ప్రతి ఒక్కరూ పర్లో ఒక చేరాలి ఇక్కడే భూమి కాదు అక్కడ కూడా కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ భూమి మీదే ఇంకా అక్కడ సంగతి ఎవరు చూసుకుంటారు ఆ ధ్యాసలోకి వెళ్ళిపోతున్నాం దుఃఖించాలి ఆత్మ విషయమే దుఃఖము ఆధ్యాత్మికంగా ఆ దుఃఖము శారీరక దుఃఖం కాదు ఇది ఆధ్యాత్మిక దుఃఖంలోకి రావాలి మనం ఎందుకంటే దేవుని ప్రేమ మనము వెల్లడిపరచాలి అందరికీ తెలియజేయాలి కాబట్టి ఈ ఆత్మ విషయమై దీనులై ఉండాలట తర్వాత దుఃఖపడాలి ఎందుకంటే అప్పుడే మనం ఓదార్చబడతాం దేవుడు ఓదార్చాలి మనుషుల ఓదార్పు కాదు దేవుని యొక్క ఓదార్పు నష్టపోతున్న ఆత్మలు తప్పిపోతున్న ఆత్మల గురించిన దుఃఖం మనకు ఉండాలి చాలా మంది వాక్యం వినలేకపోతున్నారు విన్న వాక్యం అర్థం కావటం లేదు గొప్ప గొప్ప మర్మాలు తెలియజేస్తున్నా కూడా అందుకునే స్థితిలోకి లేదు ఆత్మీయ స్థితి వీలో ఒక రీతి శ్రమలు ఈలో ఒక రీతి దుఃఖంతో మనం మునిగిపోతున్నాం భవసాగరాలు అంటాం ఈలో రీతి దుఃఖాలు మనల్ని అణచి వేస్తున్నాయి మొళ్ళ పొదలు గచ్చ లాంటివి అణచి వేస్తుంటే మనము ఆత్మని వివేచించలేకపోతున్నాం కాబట్టి దుఃఖపడు ధన్యులు ప్రతి ఒక్కరి కోసం దుఃఖిద్దాం ప్రార్థిద్దాం ఎంతో మంది కోసం మనము రక్షణ కార్యంలో ఒక పాత్రగా వాడబడతాం అప్పుడే మనం ఓదార్చబడతాం ఎందుకంటే దానికి జవాబిచ్చివాడు ఆయనే లాస్ట్ లో సాత్వికులు సాత్వికులు అంటే సాత్వికత్వం అంటే మనం చూసుకున్నాము సిస్టర్ చెప్తున్నప్పుడు సాత్వికులు ధన్యులు వీళ్ళు ఏం చేస్తారట భూలోకమును స్వతంత్రించుకుంటారు భూలోకమును స్వతంత్రించుకుంటారు సాత్వికత్వంలోకి రావాలి అంటే దేవుని యొక్క కంప్లీట్ సహవాసంలోనికి వచ్చేసినప్పుడు కంప్లీట్ సహవాసంలోనికి వచ్చేసినప్పుడు మనకు అక్కడ అర్థమవుతుంది ఏంట అర్థము సాధు సాత్వికులు ఎవరంటే సాధు గుణం గలవారు యేసు సాత్వికుడు గొర్ర వాని ఎదుట గొర్రెపిల్ల తల మౌనంగా దించినట్టు ఆయన చాన బలహీనంగా మిగిలిపోయింది అక్కడ అంటే సమర్పించుకున్నాడు అది ఒక గొప్ప ఆత్మబలం బలం ఎందుకంటే ఆయనకు తెలుసు తన ఆ రకమైన శిక్షకు అక్కడ వాళ్ళు ఆయన నిర్ణయించినారని శిలువ వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు అది దేవుడు తెలుసు అంత కఠినమైన యాగంలో తన తన ప్రాణంలు పెట్టాలని అయినా ఆయన బలహీనంగా అక్కడ కూర్చున్నాడు అదొక గొప్ప ఆత్మ బలహీనత కాదు మనం అనుకుంటాం దేవుడు ఎంత హెల్ప్లెస్ కండిషన్ లో ఉన్నాడు కదా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కదా అనుకుంటాం కాదది ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఆ ప్రాంతంలో చనిపోతాను నేను నా ప్రాణంని పెట్టాలి ఆ టైం వచ్చింది ఆయన తన తాను ఆయతపరుచుకుంటున్నాడు ఆ టైం వచ్చింది అని ఎందుకంటే ఆయన జీవితాన్ని గమనిస్తుంటే మనకు అర్థమైపోతుంది ఏంటది సాధుగుణము సైతానకు పాపానికి వ్యతిరేకం సత్యం పక్షాన బలంగా పోరాడే ఒక ఆధ్యాత్మిక యోధుడిగా నిలబడ్డాడు దేవుడు ఆధ్యాత్మిక యోధుడు ఆయన వ్యక్తిత్వానికి అనుగ అనువై అను అనుగుణమైన గుణం అది ఈక్వలెంట్ క్యారెక్టర్ అనమాట అది అంటే సాత్వికుడు ఏసు అంటేనే సాత్వికుడు ఇంకెవరు కాదు ఇంకెవరు ఆ స్థితులకి రాలేనమాట ఎందుకంటే దేవుని కోసం బాధలను అనుభవించడానికి సమ్మతించటం కార్తీకత్వం అంటే బల బలహీనత కాదు ఆత్మ బలంతో నిలబడటం దాని అర్థం ఏంటంటే దేవుని కోసం ఎన్ని బాధలైనా సరే ఇష్టంగా ఇష్టంగా అనుభవించడానికి సిద్ధపరచుకోవటం హేళనలు తిరస్కారము ఏవైనా సరే ఏవైనా సరే ప్రతీకారము ఎవరెవరు ఏమేమి చూస్తున్నారో గడ్డం పీపుతున్నారు ఉమ్ము వేస్తున్నారు కొరడాలతో కొడుతున్నారు సిల్వ మోయిస్తున్నారు ఎన్ని దెబ్బలు ఎంత అవమానం అందరి ముందు అది ప్రపంచం నడిబొడ్డునది జరుగుతున్న కార్యం అయినా సరే ఆయన రివెంజ్ ఫుల్ అన్నికి లేడు అన్నిటికీ సిద్ధపడిన వ్యక్తి సాత్వికుడు దేవుడి సంకల్పానికి తనపై దేవుడి పరిపాలనకు తనను తాను లోబర్చుకొని ఆయన కోసం భరించడానికి భరించే వారే సాధుగుణం గలవాలి దేవుడి కోసం శ్రమలను అనుభవించాలి సాత్వికం అంటే ఎంతమంది నేను నిందలేస్తున్నా కూడా అవి భరించాలి నిందలను త్రిప్పికొట్టడం కాదు చాలాసార్లు మనం అంటాం కదా వానికిట్ ఫర్ ట్యాట్ ఇచ్చిన అంటాం వాడు అని ఒకటంటే నేను ఇంకా మళ్ళీ వాడు మూసుకున్నట్టు తలకాయ అది కాదు సాత్వికం అంటే ఇది దైవ సంబంధం దైవ సంబంధమైన సాత్విక దేవుడిని గూర్చి భరించటం కష్టాలు నష్టాలు ఎన్నొచ్చిన అవమానాలు ఎంత వచ్చినా భరించటం అది దేవుడి కోసం భరించటం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఈ పాఠం అనమాట ఆయన అలాంటి వారు క్రీస్తు కాడి కింద తమ మెడను వంచి ఆయన నుండి నేర్చుకుందామని అనుకునే వారే సాత్వికులు ఈ సాత్వికం అనేది మన యొక్క ఆత్మ బలమే కానీ మన బలహీనత కాదు తిడుతూ ఉంటే ఎందుకు గమనం అని పక్కన అంటూ అది మన బలహీనత కాదు మనం రెండు కాదు చాలా గమనిస్తుంటాం ప్రాక్టికల్ లైఫ్ లో అనమాట రెండు మూడు తిడుతూ ఉంటే ఊర్కం ఇంకా నాలుగు తిట్నాక ఇంకా అయిపోయింది మనం కూడా లిమిట్స్ దాటేస్తాం వాటి రెండు జవాబు డకటక్క జవాబులు ఇచ్చేసి వాడు నోరు ముయించేస్తాం కానీ అది దైవికం కాదు దైవికం విషయంలో ఆధ్యాత్మిక విషయంలో దేవుడికి సంబంధించిన కార్యాలలో రివెంజ్ఫుల్ వర్డ్స్ మనం వాడకూడదు ప్రతి వారిని క్షమించటం నేర్చుకోవాలి కాత్వికులు ధన్యులు ఇలాంటి వారికే ఏంటంట భూలోకంను స్వతంత్రించుకుందరు ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆయన రాకడతాయి తర్వాత భూలోకంను మన చేతికి భూలోకంలో అనుగ్రహించటై దుఃఖపడవారు ధనియులు వారు ఓదార్చబడదురు ఎవరు దుఃఖించవారు దుఃఖపడివారు ఓదార్చబడదురు అంటే ఎవరు ఆ దుఃఖించివారు దుఃఖపడుట ఈలోక రీతి దుఃఖం కాదు ఇది ఈలోక రీతి దుఃఖం కాదు ఈ దుఃఖపడివారు దేవుని యొక్క కార్యముని గురించి విచారించటం దేవుని యొక్క కార్యముల గురించి విచారించటం ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే ఆయన రాజ్యం కట్టబడి పునాదిలో ఒక ముఖ్యమైన రాయి లాంటిదని చూడగలగడం ఈ వచనానికి ఇంతకు ముందు కూడా మనము ప్రవచనంలో చూసుకున్నాం ఒక మాట ఆధ్యాత్మిక దారిద్ర్యత తన పాపాలను భ్రష్ట స్వభావం గుర్తిస్తారో అలాంటి వారు బహుశా రాణ్రాను మనవజాతి అంతా తప్పిపోతుంది రోజు రోజుకి మోరల్స్ వాల్యూస్ అన్ని పడిపోతున్నాయి తల్లిని తండ్రి చంపుతున్నాడు తండ్రిని తల్లి చంపుతోంది ఆడపిల్లల కోసం మగపిల్లలు తెగిస్తున్నారు మగపిల్లల కోసం ఈరోజు ఆడపిల్లలు కూడా తెగిస్తున్నారు దుఃఖపడాలి మనం ఏమైపోతున్నాయి సంబంధాలు మానవ సంబంధాలు మానవ విలువలు దుఃఖించాలి మనం ప్రభా అంత్యకాలంలో లోతు దినములలో ఉన్నట్టు జరుగుతోంది లోవాహ దినములో ఉన్నట్టు జరుగుతోంది భయంకరమైన విచ్చల విడి జీవితాలన్నమాట హద్దు వద్దు లేని జీవితాలు తమ ఆనందం కోసం ఎవరు అడ్డం వచ్చినా సరే వాళ్ళని తప్పించేసేది చంపే మనస్తత్వం వచ్చేసి దుఃఖపడదాం వీళ్ళ కోసం దుఃఖపడి ధన్యులు వారు ఓదార్చపడుతురు ఎందుకంటే ఈ దుఃఖము ఆధ్యాత్మికరైన కాబట్టి ఎందుకంటే మనం ఇలాంటి ఇలాంటి వారి కోసము ప్రార్థించాలి భ్రష్ట స్థితిని బట్టి కూడా మనం విలపిస్తున్నాము ఏసు చెప్తున్నది ఇహలోక దుఃఖం అంటే మనుషులకు తాము కోరినది దొరకనందు వల్ల వచ్చే దుఃఖం కాదు దుఃఖం అది కాదు మనకు అది దొరకలేదని ఇది దొరకలేదని అవతలలోడుకి ఉన్నాయని మనకి ఏం దక్కటం లేదని ఈ దుఃఖం గురించి దేవుడు మాట్లాడటం లేదు అని చెప్తున్నది ఏంటి లౌకిక దుఃఖం కాక దేవుని రాజ్యంలోని వారు దుఃఖం పశ్చాత్తాపాన్ని కలుగ దైవ సంబంధమైన దుఃఖం అది దేవుని రాజ్యమునకు ధన్యతకు ఆనందానికి దారితీస్తుంది దేవుడికి సంబంధించిన కార్యాల విషయంలో దుఃఖపడాలి మనం చాలా సార్లు కరప్షన్ అంటాం భయంకరమైన కరప్షన్ సంఘాలలో చర్చిలలో చర్చి రిచ్ అయిపోతుంది కానీ చర్చిలో ఉన్న వాళ్ళు అయిపోతున్నారు చర్చికి కోట్ల కోట్ల బ్యాంకు బ్యాలెన్స్లు వచ్చేస్తున్నాయి ల్యాండ్స్ వస్తున్నాయి బిల్డింగ్స్ వస్తున్నాయి కానీ చర్చికి వెళ్ళే వారు పోవర్గానే మిగిలిపోతున్నారు బీదలుగానే ఉంటున్నారు ఈ చర్చి ఈ సంఘము ఈ స్త్రీ చాలా ధనవంతురాలు అవుతున్నస్తే కానీ సంఘస్తులు వీరవారే వారి అవసరాలు తీరటం లేవు ఏం జరుగుతోంది సంఘం ఏం చేయాలా తల్లి సంఘం తల్లి సంఘం అని మాట్లాడుతుంటారు మరి తల్లి సంఘం ఏం చేయాలా దీన్ని ఓదార్చాలా దీన్ని బలపరచాలా వీళ్ళ అక్రలు తీర్చాలా వీళ్ళ విషయం ప్రార్థించాలా కానీ అవి జరగటం లేదు ఈరోజు కరప్షన్ బిజినెస్ లెవెల్లో జరుగుతున్నది ఆధ్యాత్మిక దుఃఖం మనకు దానికి ప్రభా సంఘాలు నాశనం అయిపోతున్నాయి ప్రభా బలపరుస్తున్నావు కానీ ఆ సంఘమే వీదలని దరిచేరనియటం లేదు ఎందుకంటే దుఃదలకి సువార్తను అందించుడి దేవుడి మాట అది వీధులకు సువార్త ప్రకటించాలి కానీ ఈరోజు సువార్త అంతా కూడా గొప్ప ఫస్ట్ చైర్లు సోఫాలు ప్రైమ్ ప్లేస్ అంటాం అంతా వాళ్ళకి విఐపీస్ అంటాం బీదలు ఎక్కడుంటారంటే ఎక్కడ వెనక కూర్చుంటున్నారు వాక్యం విని వెనక ఎందుకంటే వెనక కూర్చుంటే ఏం జరుగుతుంది చీరలు నగలు ముచ్చట్లు పెళ్లి సంబంధాలు ఇవి జరుగుతుంటాయి గుళ్ళలో బిజినెస్లు తర్వాత సెల్ ఫోన్లు సంఘాలలో వెనుక వచ్చిన ఏం చేస్తారంటే సత్ సెల్ ఫోన్ ఆడుకుంటుంటారు సెల్ ఫోన్లు చాటింగ్లు చేస్తూ ఉంటారు వాక్యం అవుతూ ఉంటుంది నడుస్తూ ఉంటది కానీ దుఃఖపడాలి మనం ఈ విషయమై దుఃఖించాలి దుఃఖించి ప్రార్థించాలి దుఃఖపడవారు ధన్యులు ఇలాంటి విషయాలలో మనము ఓర్చుకో ఉంటున్నాం ప్రభా ఏం జరుగుతోంది ఎందుకు ఇట్లా మనల్ని ఓదార్చే సమయం ఒకటి వస్తుందట ఓదార్చే సమయం వస్తుంది ఎందుకు మానవ జాతి అంతా పడిపోయింది భ్రష్ట స్థితిలోకి చేరుకుంది అని ఏసు చెప్తున్నాడు ఏదో విషయంలో ఆశాభంగం చెందుతే కాబట్టి దేవుని రాజ్యంలోని వారి దుఃఖము పశ్చాత్తాపాన్ని కలిగజేసి దైవ సంబంధమైన దుఃఖం అందువల్ల అది దేవుని రాజ్యంకు ఇది మనము యాకబో పత్రికలో నాలుగవ అధ్యాయము ఎనిమిది నుంచి పదవ వచనంలో పోల్చుకొని చూసుకోవచ్చు మీ తర్వాత రెఫరెన్స్ తీసుకోండి యాకోబు ఆ నాలుగవ అధ్యాయము ఎనిమిది నుంచి పది వరకు ఇలాంటి దుఃఖంలో దావి ఏమని చెప్తున్నాడంటే కొంతవరకు దేవుని ఓదార్పు లభిస్తుంది కొంతవరకు దేవుని ఓదార్పు ఎందుకంటే ఒక రోజు రాబోతుంది ఆయన నరకానికి ఎవరిని సిద్ధపరిచిండో వాళ్ళని వేరు చేయబోతున్నాడు పరలోకానికి ఎవరిని సిద్ధపరిచిండో వాళ్ళని కూడా వేరు చేయబోతున్నాడు చూసన్ పీపుల్ అంటాం అందుకే ఏర్పరచబడిన వారు అనేకులు పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే చిన్న మంద అంటాడు అందుకే కొంతమందినే ఆయన ఏర్పరచుకుంటాడు ఎందుకంటే ఆయన రాజ్యానికి మనము నిలబడటం అంటే చాలా పరీక్షలను ఎదుర్కోవాలి అంత ఈజీగా పరలోకంలో రాదు మనం కానీ ఒక ఇస్తున్నాడు దేవుడు ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఆయన గురించి ప్రార్థిస్తూ దివాదరాస్తము రాష్ట్రంలో ధ్యానిస్తున్న వారికి ఒక రక్షణ నిశ్చయత అనేది ఉంది రక్షణ నిశ్చయత అనేది ఉంది అలాగే నీతి కొరకు దప్పు గలవారు కనికరం గలవారు ప్రదేశుద్ధి గలవారు సమాధాన పరచువారు నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు నేను కొంచెం ముగిస్తాను నీతి నిమిత్తం అన్ని నిమిషాలలో కనికరం గలవారు ధన్యులు నా ఐదవ అధ్యాయము ఆరో వచనంలో కీర్తనలు మా మత్స వార్త ఐదవ అధ్యాయము ఆరో వచనంలో రాబోయే కాలంలో వీళ్ళ లోకమంతటి నీ వారసత్వంగా పొందబోయేవారు వీళ్ళే నీతి కొరకు ఆకలి దక్కగలవారు తృప్తి పరచబడతారు నీతి నిమిత్తం మనం చూసుకున్నాం ఏహో భయభక్తి కలిగి జ్ఞానము నీతి మంత నీతి నీతి అంటాం ఆయనని దయ జ్ఞా దయించుట ఆయనను ధ్యానించుటే నీతి దేవుని కోసం బాధను అనుభవించుట నీతి నీతి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఆకలి రోజువారీ మనం ఇంట్లో తిండి లేక ఆకలి అది కాదు ఇది ఆధ్యాత్మికమైన ఆకలి పరలోకంకు సంబంధించినటువంటి అతృష్ణ అంటం వీఆర్ హంగ్రీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం సరైన వాక్యం కోసము ఆకలి దప్పులు కలిగి ఉన్నారంటే చాలా మందికి సరైన వాక్యం అందుతలేదు సరి వాక్యము అందుతలేదు ఎందుకు అంటే నీతి నిజాయితీ అనేది మనకు అంత ఈజీగా కనిపిస్తలేదు కానీ ఈ మాట బైబిల్లో ఏడు సార్లు చెప్పబడింది నీతి నీతి నీతి అని నీతి నిజాయితీ అనే పదాలు సెవెన్ టైమ్స్ దేవుడు పరిపూర్ణుడు న్యాయవంతుడు ఆయన రాజ్యము ఆయన ఉద్దేశాలు ఆయన ఆశయాలు ఆయన చర్యలు మనుషులతో వ్యవహరించే తీరు నూటికి నూరు పాళ్ళు నిజాయితీ గలవి దేవుడి యొక్క నీతి వీటి కొరకు మనము ఆకలి దప్పులు ఉంటే మనము దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు నీ నా ప్రాణము ఆశగొని ఉన్నది అంటున్నాడు దావిడి నీటి దుప్పి వాగుల కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు మన ప్రాణము ఆయన కొరకు ఆశించున్నది నీతి కోసము మనము ఆశ కలిగి ఉండాలి ఆశ పడిన ప్రాణాలని తృప్తి పరిచేది ఉండాలి ఆయనే ఆశపడిన ప్రాణంని తృప్తి నీతి న్యాయాలు కలవాలి ఉండాలని ఆయన నియమం సుఖాల కోసం ధనం కోసం లేక ఆధ్యాత్మిక అనుభవాల కోసం సరే ఆకలి దప్పులు ఉన్నవారు ధన్యులని చెప్పడం లేదు ఇక్కడ స్వభావాన్ని బట్టి పాపులైన మనుషులకు అంటే మనందరికీ అనేకండి ముఖ్యంగా అవసరమైనవి నీతి న్యాయాలు దేవునితో కలిసి ధన్యస్థితిలో శాశ్వతంగా జీవించగలిగే వాళ్ళకే ఇది దొరుకుతుంది నీతి న్యాయం అనేది ఈ లోకరీతిగా మనం దొరకకపోవచ్చు కానీ ఆ పార్మ ఆనందము శాశ్వత ఆనందము ఆ దేశంలోకి మనం చేరినప్పుడు మనకి దేవుడి అనుగ్రహించేది ఈ నీతి కొరకు ఆకలి దప్పులుగా వారికి తృప్తి దొరుకుతుంది తృప్తి నీతి కొరకు అట్లాగే చిన్న చిన్నగా చెప్పుకుంటాను కనికరం కనికరం కోరిన వాడు కనికరం కలిగిన వాడు కనికరమును ఆ కలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు సో పీటీ అవును సో కంపాషన్ ఉంది పీపుల్ కంపాషన్ కనికరించాలి దేవుడా మమ్మల్ని కనికరించాలి మనం ఎట్లా కోరుకుంటున్నామో అట్లాగే మనము మనతోటి స్నేహితులని తోటి సహోదర సోదరుని కనికరించడం ఎందుకంటే ఎవరితో మనం కఠినంగా ఉండలేము చాలా అనుకుంటాం మనం చాలా కఠినంగా ఉండగలము అని అన్నది అస్తాధ్యం ఎందుకంటే మనలోని మానవత్వం ఇతరుల పట్ల మనము కరుణ చూపిస్తాం కానీ అది ఈలోకరీతిగా కాకుండా ఈలోకరీతిగా కాకుండా శాశ్వతమైన సన్నికరంతో దేవుడు మనల్ని ఏ విధంగా పిలుస్తున్నాడు ఏ విధంగా పిలుస్తున్నాడు దేవుని కరుణ వల్ల రక్షణ పాప విముక్తి అనుభవించిన వారు ఇతరులకు కరుణ చూపాలి అలాంటి వారిని వారి జీవిత కాలం దేవుని కర్ణ వెన్నంటే ఉంటుంది కాబట్టి కనికరం చూపు వారు ధన్యులు వారు కనికరంలో పొందుతారు లాస్ట్ వాళ్ళు ఏంటి సమాధాన పరచడం ఇది కొంచెం కష్టమే ఎందుకంటే మనుషులకు ఉన్నటువంటి సహజమైన అలవాటు ఏంటంటే ఇద్దరి మధ్యన కొట్లాట పెట్టి అది పెద్దగా అయ్యి పీగి పాకన పెట్టి పందిరేసేదాకా ఊరుకో ఎందుకంటే వాళ్ళని విడగొట్టడమే మనుషుల యొక్క స్వభావం ఇద్దరు కలిసి ఉంటే నచ్చదు మనం ఎందుకంటారు ఇది మానవ సహజ గుణం కానీ దేవుని బిడ్డలు అని అనిపించుకోవాలంటే వీళ్ళు ఏం చేయాలంట సమాధాన పరచాలు చాలా విషయాలలో మనం కొన్ని దాస్తాం అనమాట కొన్ని విషయాలు ఎందుకంటే అవి వెల్లడి చేయటం తోటి ఇంకా బాగా ద్వేషాలు పెరుగుతాయి అవి పెరగకుండా కొన్ని మనం దాచిపెట్టేస్తాం కొన్ని విషయాల్ని కాబట్టే ఈ నీట్ ఈ హృదయ శుద్ధి కలవారి ధన్యులు సమాధాన పరచవారు ధన్యులు హృదయ శుద్ధి గలవారు మనకు అందరి తెలిసిందే బి ప్యూర్ ఇన్ హార్ట్ సో దట్ యూ కెన్ సీ దాడ్ బి ప్యూర్ ఇన్ హార్ట్ హృదయంలో శుద్ధి నీ హృదయంలో పాపం ఉంటే నీ దేవుని చూడలేవు హృదయంలో శుద్ధిగా ఉంటేనే నీ దేవుని చూడగలవు దేవుణ్ణి చూశారు ఇప్పుడు క్రీస్తులో విశ్వాసులకు ఆధ్యాత్మిక జ్ఞాన ఉంది మనం ఇప్పుడు వాక్యంలో దేవుణ్ణి చూస్తున్నాం హృదయ ధన్యులు ఎందుకంటే వాళ్ళు దేవుడిని చూస్తున్నారు ఆయన వాక్యంని వింటున్నారు ఆయన మాటను వింటున్నారు ఆయనని ప్రభావ దర్శనంని మనం ఏ హెచ్కే గ్రంథంలో చూస్తున్నాం ఒకసారి కళ్ళు మూసుకుంటే మీకు ఆ ప్రభావ దర్శనం వెంటనే కనిపిస్తుంది హృదయ శుద్ధి గలవారు ధన్యులు కొంతమందికి నిజంగానే దేవుడు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు కొంతమందికి నిజంగానే చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాం దేవుడు నాకు కనబడ్డాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఒక వెలుగు రూపంలో మా ఇంటికి వచ్చింది ఒకసారి దేవుడు ఒక వెలుగు రూపంలో మా అమ్మ నేను ఒక రూమ్ లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇట్లా నిలువుగా నిలబడ్డాడు దేవుడు మా అమ్మకైతే అది రెగ్యులర్ దర్శనం ప్రతి తెల్లవారి మూడు గంటలకు ఒక దెబ్బేసి లేపుతాడు లే అంటాడు అప్పుడు ఆమె లేచి ప్రార్థన చేస్తుంది ఆ వెలుగు దేవుడు కనిపిస్తాడు సుదేశి దిగలవారు అయితే కళ్ళు ముక్కునోరు మనకు తెలియదు ఆయన మహిమలో ఉంటాడు కాబట్టి ఒక వెలుగు ప్రకాశం మనకి దర్శన రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూ అది దైవ దర్శనం హృదయాన్ని పవిత్రంగా పశ్చాత్తాపంతోనూ క్రీస్తు పైన నమ్మకంతోనూ మనం ఆరంభం అది కాబట్టి మనం అంతరంగాన్ని శుద్ధీకరిస్తాడు దేవుడు ఆ తర్వాత విశ్వాసులందరినీ వెలుగులో నడుచుకోవటానికి ఆయన ఒక మార్గం చూపిస్తాడు కాబట్టి దేవుణ్ణి చూసాం అంటుంటారు చాలా దేవుణ్ణి చూసినాం అందుకే సమాధానం హృదయ రెండు కలిపి మనం చదవచ్చు సమాధాన పరచాలి ఎందుకంటే మనము ఇవన్నీ కూడా శాంతిని ఈ ప్రామిసెస్ అంటాం సమా సమాధానం రెండు దేశాల మధ్యన సమాధానం ఇద్దరు కుటుంబాల మధ్యన ఇద్దరు వ్యక్తుల మధ్యనని ఈ సమాధానం అనేది ఆటంకాలను తొలగించేసి కొన్ని విషయాలను దాచిపెట్టేసి వాళ్ళ మధ్యన సామరస్యం కనిపించటం సమాధాన మనం కుల్లలేసి వాళ్ళని విడగొట్టి దాన్ని మళ్ళీ మనం కలపటం కాదు అసలు అది విడిపోక ముందే మనం వారి సంధి చేయాలి సమాధాన పని ఎందుకంటే మనల్ని అప్పుడు దేవుని కుమారులు అంటారండి ఆర్ గాడ్స్ పీపుల్ గాడ్స్ చిల్డ్రన్ అలాగే లాస్ట్ వన్ నీతి నిమిత్తం హింసింపబడవాలి మనం చూస్తూనే ప్రతిరోజు వాక్యంలో మినిస్ట్రీలో మంది వాక్యం కొరకు దేవుని యొక్క సువాస ప్రయాసంలో ఎద్దుకోటిన ఇబ్బందులు హింసింపబడుతున్నారు దేవదూషణ చేయబడుతున్నారు రోజు సుప్రీంకోర్టులో కేసులు మనం చూస్తూనే ఉన్నాం క్రైస్తవులను ఎంత భయంకరంగా అంచేయాలని చూస్తున్నారు నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు ఎందుకంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం ఇలాంటి హతసాక్షులందరూ కూడా పరలోక రాజ్యంలో చేరారు నీతి నిమిత్తం వీళ్ళు హింసింపబడ్డారు మామూలుగా క్రైస్తవులు శిష్యులన్నదే హింసింపబడలే దేవుడికి ఇచ్చినటువంటి పన్నెండు మంది అప్పస్తులు కూడా హింసింపబడ్డారు అందరూ హతసాక్షులే పన్నెండుకు పన్నెండు మంది హతసాక్షులే ఇప్పుడు వాళ్ళే ఉండేది పరలోకంలో ఎందుకంటే దేవుని రాజ్యం వీరిదే దేవుని రాజ్యం వీరిదే ఇలాంటి వారిది నీటి నిమిత్తము మనం కూడా హింసింపబడుతుంటే తిరిగి దేవుని రాజ్యాలకు మనం చేరుతుంటాం నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు దూషిస్తున్నప్పుడు అబద్ధ సాక్ష్యాలు చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధర్యులు ఎందుకంటే మన ఫలము అధికమవుతుంది పర్లోకంలో మన ఫలం అధికమవుతుంది కాబట్టి ఎహవయందు జాస ఆయన దయను కోరాలి వాక్యంని ధ్యానించాలి ఆయన మనల్ని దివరాత్ర ధ్యానించమన్నాడు అందుకనే ఆశ్రయించండి ఆయన దగ్గర ప్రాయశ్చిత్తం పొందండి నిర్దోషిగా ఎంచబడాలి ఆయనని మన దేవుడిగా డిక్లేర్ చేసుకోవాలి దైవ చిత్తానుసారమైన మారు మనసు దుఃఖము మనకు ఉండాలి ఎందుకంటే ఇవన్నీ లేకుండా పరలోకంలో చేరటం అంటే అసలు ఇన్ని జయాలా బ్రదర్ ఇన్ని జయాలా సిక్స్టర్ అంటే అవును ఎందుకంటే ఆయన మార్గము ఇరుకు మార్గం ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి అనేకులు ప్రయాసపడతారట ఇరుకు మార్గం కదా అయినా సరే నేను దూరతా సినిమా థియేటర్లో దూరినట్టు ఎంత రష్ ఉన్న దూరినట్టు ఎగ్జిబిషన్స్ దూరినట్టు రైల్వే స్టేషన్లలో దూరినట్టు వాళ్ళొకళ్ళు దూరదాం అనుకుంటే కుదరదు ఎందుకంటే అది ఇరుకు మార్గం అందులో ప్రవేశించిట మన ధనికుడు ప్రవేశించి ఎంత ఉంటే చూది బెజ్జలు దూరటం అంటాం అంత దుర్లభం అంటాడు అట్లా ఇరుకు మార్గంలో దూరడం అంటే చాలా కష్టం కానీ దేవుని నడిపింపు ఆయన ఏర్పరచుకుంటే ఆయన ఆత్మలో మనం ముందుకు ఎదుగుతుంటే ఇవన్నీ సాధ్యం మనం డిసప్పాయింట్ కాకూడదు అమ్మ చాలా కష్టం దేవుడు మార్గం అంటే మరి నరకం గోదావా కొన్ని నరకం పోవడం ఇష్టమా అది వద్దు మరి అది వద్దు ఇది వద్దంటే మరి ఎక్కడ పోవాలి అంటే ఆ డెసిషన్ మన చేతుల్లో ఉంది కాబట్టి మనం అందరం ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం ప్రభు తన దేవించిన గాక ఈ మార్గంలో ధన్యతలు మనము కలిగి ఉండాలి ఏది మిస్ అయినా ఆ మిస్ ధన్యత కోసం మనము ప్రయాసపడుతూనే ఉండాలి వాక్య ధ్యానంలో ప్రభు నందు పాద సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో గోజాడుతూ ఇంకా మనలోని బలహీనతలు మనలోని ఇంకా ఆయాసకరమైన క్రియలు ఏ విషయం తప్పిపోతున్నామో గమనించుకొని మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఒక నిమిషం కాళ్ళు మూసుకుందాం పరిశుద్ధిరా కృపా సత్య సంపన్నుడా ఈ ధన్యత జీవితంను నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి నాయన నీ అందు ప్రయాసపడి ముందుకు సాగుతుండగా నా తండ్రి మేము నీతి మార్గంలో వెళ్ళాలి నా తండ్రి సమాధాన మార్గంలో మేము వెళ్ళాలి ఆధ్యాత్మికమైన దుఃఖంతో ప్రభా మేము నీ రావాలి నీ యొక్క మార్గంలో మేము తెలుసుకోవాలి ప్రభా నా తండ్రి నీ చేతను మేము శభాష్ అనిపించుకోవాలి నాయన నువ్వు మమ్మల్ని ఏర్పరచుకోవాలి నా తండ్రి నా ప్రభా పిలువబడిన తండ్రి కానీ ఏర్పరచబడిన వారు కొద్ది వారే నా దేవా ఆ యొక్క ఏర్పరచబడిన చిన్న మందులో మమ్మల్ని చేర్చమని ప్రతి ఒక్క కుటుంబం ని ప్రతి ఒక్క బిడ్డ విషయంలో మీ కాలం పరిశుద్ధుడైన ఏసయ అతి పరిశుద్ధమైన నా మమ్మలు ప్రార్థించబెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థించుకున్నాం స్తోత్రములు ప్రేమ తండ్రి పరిశుద్ధుడ ఈ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన ప్రభావా ఈ లోకంలో నా తండ్రి మరి ఎన్నో కార్యాలు జరుగుతుంటున్నాయి కానీ నా తండ్రి మమ్మల్ని ధైర్యపరచుటకు వాక్యం ద్వారా బలపరిచిన దేవా మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన అయ్యా మరి మేము హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి ప్రభావ దీనత్వం కలిగి ఉండాలి ప్రభు కానీ కలిగిన జనులు ధన్యులు అంటున్నావు ఆ ధన్యత్వం ఇచ్చినందుకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం నాయన స్తోత్రాలు అర్పిస్తుంటున్నాం రాజా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అయా నా తండ్రి నువ్వే నమ్మదగిన దేవుడు ఈ లోకంలో మనుషులను నమ్ముకుంట కంటే ఏ హోవాను ఆశ్రయించడం అతన్ని రాజులను నమ్ముకుంట కంటే ఏ హోవాను అందును బట్టి స్తోత్రులు చెల్లిస్తూ విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం మమ్మల్ని జ్ఞాపం చేసి మా ప్రార్థనలు అంగీకరిస్తావని నమ్ముతున్నాం ప్రభు అయినా మరి నరసమ్మ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డకు క్యాన్సర్ అన్నట్టుగా నా తండ్రి తేల్చింది నాయన కవ్వ ముట్టి తాకి శ్వాసపరచండి మంచి ఆరోగ్యంలో దయచండి కవ్వ క్యాన్సర్ తీసివేసి నార్మల్ రిపోర్ట్ వచ్చేలాగిన సహాయం దయచేయండి ఇంకో సిస్టర్ ను బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభావ టెస్ట్ టెస్ట్లోకి వెళ్ళారంట ప్రభా ఆమె నార్మల్ రిపోర్ట్ లాగా సహాయం దయచేయండి మీ ఆత్మకార్యం జరిగించి వారిద్దరిని మీరే రక్షించుకోండి ప్రభావ మీకు స్తోతులు చెల్లిస్తుంటున్నాం నాయన చిన్న బ్రదర్ ను జ్ఞాపం చేసుకునండి ప్రభు నా తండ్రి మ్రాటి తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యము దయచేయండి మీరే రక్షించుకుని మీ నామానికి మహిమతి చెబిడగా వాడుకోనండి ప్రభావ మళ్ళీ తిరిగి లేశారు ప్రభుత్వ సజీవుడు అయినందుకు నమ్ముతున్నాం ప్రభావ మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఆయన నా తండ్రి ప్రభావ మరికే విపంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకునండి అలాగే నేను రవిశంకర్ బ్రదర్ను కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభు కిడ్నీని ముట్టండి ప్రభు హార్ట్ని బుట్టి తాకి స్వస్థపరచండి మంచి సంపూర్ణ స్వస్థత దయచేయండి అలా ఎంతమంది బిడ్డలు ఉన్నాను ప్రభు అని వారిని బిట్టి తాకి స్వస్థపరచమని మీకు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన స్తోత్రం రర్పిస్తున్నాం ప్రభు ఆయన రాత్రికాల సమయంలో మరి ప్రభా మీ చిన్న ధన్యతను పెట్టి స్తోత్రం ఉన్న ప్రతి ఒక్క వీళ్ళని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలలో ప్రతి ఒక్క అవసరాన్ని యేసు తీర్చి అందరినీ నా తండ్రి మీ సాక్షులుగా ఇలా పెట్టుకోమని దేవామామూలు మేము తగ్గించుకుంటున్నాం ప్రభావ మీ పరిశుద్ధ నామాన్ని తెచ్చిస్తూ ఐసు క్రీస్తు పరిశుద్ధనామం పేరిట అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ ఆ చిన్న పాప గురించి కూడా మీ అందరూ వ్యక్తిగత ప్రార్థనలో చేయండి బ్రదర్ జీవన కృపా సమాధానం కేపీఎం బ్రదర్ పనకు అందరికీ సదాకాలం తోడు కాక ఆమీన్ బ్రదర్ బ్రదర్